అత కిమాత్మకమిదం శరీరాత్ సముత్నం కిమాత్మికావా స్వరూపేణ అభినిష్పత్తి అయితే ఇప్పుడు రెండు ప్రధానమైన ప్రశ్నలు ఉదయిస్తాయి ఏమంటే జీవుడు తన స్వరూపము ప్రకటము కానివాడుగా ఉన్నప్పుడు ఈ అవస్థలు ఇవన్నీ అన్నారు వాడే స్వరూపము ప్రకటమైనప్పుడు దహరాకాశముగా వర్ణింపబడినాడు స్వరూపము ప్రకటమైన జీవుడు దేవుడే అని కదా మీరు చెప్పారు ఏమిటండి అసలు ఈ స్వరూపం ప్రకటం అంటే ఏమిటి ఇప్పుడే మీరు చెప్తున్నారు ఆత్మసూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు వాడు అజ్ఞానైనా ఆత్మసూర్యుడే ప్రకాశిస్తున్నాడు జ్ఞాని అయినా ప్రకాశిస్తున్నాడు అయితే ఇంకా స్వరూపము జీవుడు స్వరూపములోనికి ప్రకటమ ఒకట ఇంకే ఉందండి ఇప్పుడు అజ్ఞానిగా ఉన్నప్పుడు ప్రకాశించటం లేదు జ్ఞానైతే ప్రకాశిస్తున్నాడు అంటే కాబోలు అనుకుంటాం ప్రకా స్వరూపము వచ్చిట అంటే ఇది ప్రకాశించడం కానీ నువ్వు అలా అంటలేదు స్వరూపము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది ఆత్మసూచులు అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా ఇంకా స్వరూపము ప్రకటమగుట ఆత్మ సాక్షాత్కరించుట ఇంకే ఉంది ఇది ఏమిటో మీరు అదొక ప్రశ్న ఇంకా రెండో ప్రశ్న శరీరమే నేను అనే అజ్ఞానంలో ఉన్నవాడి ఎందు ఆత్మ ప్రకాశిస్తోంది శరీరం నుండి పైకి లేచినప్పుడు ఆత్మ ప్రకాశిస్తోందన్న అసలు ఈ శరీరం నుండి పైకి లేవడం అంటే ఏమిటో కూడా చెప్పండి దయచేసి ఈ రెండు విషయాలు మీరు వివరిస్తే మాకి ఆత్మస్వరూపం మీద కొంత కమాండ్ వస్తుంది అని ప్రశ్న ఓకే అత్ర ఈ విషయం సమాధానము చెప్పబడుతున్నది ఇసరా ఇదహర విద్యలో విచారం ఎంత లోపైన విచారము రాగ్వివేక విజ్ఞానోత్పత్తే శరీరేంద్రియ మనోబుద్ధి విషయ వేదనోపాధిభి అవివి జీవ దృష్ట్యాది జ్యోతిస్వతి దృష్టాంతం దృష్టాంతం కూడా చెప్పండి యథా శుద్ధ స్ఫటిక స్వాచ్యం శౌక్య స్వ్విక్రహణా క్తనీలాద్యుపాధిభి అవివిక్తమివృష్ భవతి దృష్టాంతం చూడండి ముందు యథ స్పటికం ఉన్నది స్పటికం పక్కన ఎర్రటి పుష్పం పెట్టారు పెడితే స్ఫటికము ఎర్రగా కనపడుతుంది పక్కన నల్ల కలువ పెట్టారు నీల కలువ నీల నీలోత్పలం పెట్టారు కలువ పెడితే ఇది నీలంగా కనపడుతుంది ఎర్ర కలువ పెట్టినప్పుడు అదే ఎర్రని పుష్పం పెట్టినప్పుడు స్ఫటికమే రూబీ రూబీలా కనపడు కెంపు కెంపు అంటారా కెంపులా కనపడు అదే కలువ పెట్టినప్పుడు ఇంద్రనీలమణిలా కనపడుతుంది నీలమణి వలె కనపడు వాస్తవంలో అది కెంపు కాదు నీలమణి కాదు మరి అదేమిటి దానికి రెండు ధర్మాలు స్వచ్ఛము శుక్లము స్వచ్ఛము అంటే దాంట్లో ట్రాన్స్పరెన్స్ని ఆపే లక్షణం ఏమీ లేదు ట్రాన్స్పరెంట్ అది ఉపేక్తి ఏమీ లేదు ట్రాన్స్పరెంట్ శుక్లము అంటే తెల్లగా ఉన్నది అంటే దా శుక్లము అంటే రంగు ఏమీ లేనిది స్వచ్ఛము అంటే దుమ్ము మొదలైన మాలిన్యం ఏది లేనిది అది అది దాని ధర్మం కానీ ఎప్పుడైతే ఈ ఉపాధి పెట్టారో పక్కన పుష్పం ఉపాధి పుష్పం ఉపాధి ఉపాధి అంటే అర్థమేటో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అది దాని రంగుని దీనికి ఇస్తుంది అనకూడదు ఆపాదిస్తుంది అనకూడదు ఆపాదించినట్టుగా కనబడుతుంది అని ఆపాదించదు ఆపాదిస్తే ఏమవాలో తెలిసినా ఈ కలువ కొంచెం నీలవర్ణం తగ్గి ఇది నీలమాణిలాగా అయిపోవాలి ఆ రంగు దీనికి రావాలి రంగు దీనికి ఏమీ రాదు ఆ కలువు తీసి పక్కన పెడితే మళ్ళీ ఇది స్వచ్ఛము శుక్లము స్ఫటికమే మిగులుతుంటుంది కాబట్టి తన ధర్మాన్ని ఆరోపించకుండానే ఆరోపించిందా అనే భ్రమని కలిగించే సందర్భంలోనే ఉపాధి అంటారు ఉపాధి అంటే దోషం ఉపాధి అంటే రెండు అర్థాలు ఒకటి బిరుదు రెండు దోషం బిరుదు పెట్టుకోవడం కూడా దోషమే అలా కూడా ఒకటి తీసుకుంటే తీసుకువచ్చు కానీ దానికి అర్థాలు ఉన్నాయి ఉపాధి అంటే బిరుదని ఒక అర్థం దోషము అని ఇంకో అర్థం ఇక్కడ దోషం ఏమిటి దోషమే ఉంది ఇక్కడ అంటే దోషం ఏమిటంటే జ్ఞానంలో దోషం తెలుసుకోవడంలో దోషం ఆ రంగు దీనికి వచ్చింది అంటాడు రంగు దీనికి వచ్చింది అన్నాడు అదే దోషం ఎందుకంటే రంగు రాలేదు వచ్చినట్టుగా కనబడింది అదే దోషం గ్రహించడంలో తెలుసుకోవడంలో దోషం వస్తుంది అంచేతనే వాటిని ఉపాధి అన్నారు ఇది ఈ ఇప్పుడు మీకు ఇది స్ఫటికము నీలమణి కాదు అది వివేకం అది వివేకం చూడండి ఇది నీలమణి అది అవివేకం చూడండి ఇప్పుడు వివేక జ్ఞానం కలగడానికి ముందు అది నీలమణి అని మీరు గ్రహిస్తాడు నీలమణి అని గ్రహించినప్పుడు ఈ నీలవర్ణంతో అది కలిసిపోయినట్టుగానే వీడు గ్రహిస్తున్నాడు తప్ప అది నీలవర్ణము నుంచి విడిగా ఉంది వీడు తెలుసుకోవట్లేదు మరి అవివేకం అంటే అలాగే ఉంది ఏమంటే కాబట్టి ఇది స్ఫటికము అని వరకు అది నీలమణియే అని అవివిక్తంగానే తెలుసుకుంటాడు అంటే వివేకము లేకుండా తెలుసుకుంటాడు వివేకం అంటే ఏమిటి స్ఫటికం వేరు నీలవర్ణం వేరు అది వివేకం నీలవర్ణం కలువది ఇది స్ఫటికం ఆ కలువ యొక్క నీలవర్ణం దీనికి రాదు కలువ యొక్క నీలవర్ణం కలువదియే ఇది స్ఫటికమే అది వివేకం దాన్ని వివేకం అంటే రెండు ఉండాలి అందుకోసం అలా చెప్తున్నాను నేను అది వివేకం వివేకం లేకముందు వీడు ఇది స్ఫటికము ఇది దీని నీలవర్ణము అని విడివిడిగా తెలుసుకుంటున్నాడా లేదు ఏమండి అవివ్యక్తంగా తెలుసుకుంటున్నాడు అది ఎలా కనపడుతోంది కొని విడివిడిగా కనపడుతోందా లేదు అవివ్యక్తంగానే కనపడుతోంది కానీ అవివ్యక్తమా కాదు అవివ్యక్తమైతే కాదు దీని నిలవర్ణం దీందే ఇది దీని స్ఫటికత్వం దీందే రెండింటికి కలిసిపోవడం అన్నది ఎప్పుడూ లేదు కానీ కలిసిపోయినట్టుగా తేడా లేనట్టుగా కనపడుతుంది వివేకము గ్రహి వివేక జ్ఞానం కలగడానికి ముందు ఇక్కడ పాయింట్ ఏమిటంటే వివేక జ్ఞానం కలగడానికి ముందు కూడా అవి వివిక్తములే వివేక జ్ఞానం కలిగాక వివిక్తములు విడివిడిగా ఉన్నాయి వివేక జ్ఞానం కలగడానికి ముందు వివిక్తములే విడివిడిగానే ఉన్నాయి కానీ వివిత్తములు కావా అన్నట్టుగా వీడి చేత గ్రహింపబడుతోంది తప్ప అవి వివిత్తములా కావా అవి వివిత్తములే తెలిసిందండి అది దృష్టాంతం ఇప్పుడు దర్శాంతికంలోకి వస్తే వీడికి వివేక విజ్ఞానం పుట్టలేదు ఇంకా ప్రాక్ వివేక విజ్ఞాన ఉత్పత్తే అంచేతను వీడు ఎవరుకుంటాడు శరీరము ఇంద్రియము మనస్సు బుద్ధి ఈ నాలుగు బుద్ధి వీటి ఎందు వేదన ఉంటుంది వేదన అంటే అనుభవం జ్ఞానము వేద తెలుసుకోవడమే కదా తెలియడమే భోగము ఇప్పుడు రుచిని మీరు భోగించారు అనుభవించారు అంటే అర్థం రుచిని తెలుసుకున్నారు రూపాన్ని అనుభవించారు అంటే రూపాన్ని తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్నటయే భోగము మీకు మీకు ఉత్సాహం కలిగిందనుకోండి దీనివల్ల కలిగింది తెలుసుకోవడం ద్వారా కలిసింది కాబట్టి తెలుసుకుంటే ఉత్సాహం తెలుసుకున్నటయే దుఃఖము మీకు దుఃఖం కలిగిందనుకోండి ఎందువల్ల కలిగింది తెలుసుకోవడం ద్వారా కలిగింది తెలుసుకోకపోతే దుఃఖం కలగదు తెలుసుకుంటేనే దుఃఖం కలుగుతుంది అలా నా వారు అని తెలిస్తేనే దుఃఖండి తెలియకపోతే దుఃఖమేముంది కాబట్టి సుఖమైనా దుఃఖమైనా తెలివి వేదన ఓకే ఇప్పుడు వీడికి వివేక జ్ఞానము కలగలేదు కనకపోతే ఏమైంది ఇప్పుడు శరీరమునందు వీడికి సుఖము దుఃఖము కలుగుతున్నాయి ఇంద్రియముల ఎందు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి మనస్సు ఎందు కలుగుతున్నాయి బుద్ధి ఎందు కూడా రాగద్వేష రూపంగా సంస్కార రూపంగా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి ఈ సుఖ దుఃఖాలతోటి నేను వీడు ఆత్మ కలిసిపోయి ఉంది అని అనకూడదు కలగాపులకం అయిపోయి ఉంది అని అనుకూడదు కలగాపులగం అయిపోయి ఉన్నట్టుగా భాసిస్తుంది అన్నారు కానీ వీడికి ఆ సంగతి తెలియదు కాబట్టి వీడికి వివేక విజ్ఞానం కలగడానికి ముందు శరీరంతో ఇంద్రియాలతో మనస్సుతో బుద్ధితో సుఖ దుఃఖాలతో సుఖదుఖానుభవాలతో వీడు కలగాపులగం అయిపోయి ఉన్నాడా లేక కలగాపులగం అయిపోయి ఉన్నట్లుగా భాషిస్తున్నాడా కలగాపులగం అయిపోయి ఉన్నట్లుగా భాషిస్తున్నాడు వాస్తవంగా శరీరేంద్రియ బుద్ధులు ఆత్మ వివిక్తములుగా ఉన్నవా కలిసిపోయి ఉన్నాయా వివిక్తములుగానే ఉన్నాయా ఇది వివేక జ్ఞానం పుట్టడానికి ముందు పరిస్థితి ఓకే అప్పుడు వీడు జీవుడు కదా జీవుడుగా ఉన్నాడు కదా ఈ జీవుడికి అవివిక్తమివ భవతి వివేకము లేదు అనకూడదు అవివిక్తం భవతే అనకూడదు వివేకము లేకుండా కలిసిపోయి ఉన్నాయి అని మీరు చెప్పకూడదు ఎందుకంటే అలా కలిసిపోవు ఆత్మ ఆకాశం వంటిది దేనితోటి కలవదు కలిసిపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏమిటి వీడి అసలు స్వరూపమేమి వీడి అసలు స్వరూపము జ్యోతిస్వరూపం జ్యోతి అంటే ప్రకాశం వెలుగు అది వీడి స్వరూపం జీవస్య జ్యోతిస్వరూపం జీవుని యొక్క వెలుగు అనే స్వరూపము సో ఆ జీవుడి యొక్క స్వరూపము శరీరం కాదు ఇంద్రియాలు కావు మనస్సు కాదు బుద్ధి కాదు సుఖదు అనుభవాలు కావు అది కావు వీడి స్వరూపము స్ఫటికము యొక్క నీలము కాదు ఎరదనము కాదు అన్నట్లుగా వీటి స్వరూపం ఏమీ కాదు మరి వీటి స్వరూపం ఏమిటి స్ఫటికం స్వరూపము స్వచ్ఛము శుక్లము అన్నట్లుగా వీడి స్వరూపము జ్యోతిహి జ్యోతి స్వరూపం జ్యోతి ప్రకాశము ఇప్పుడు సినిమా ప్రొజెక్టర్లో జ్యోతి ఉంటుంది అది ఫిలిం గుండా పడ్డప్పుడు అది ఏ ఫిలిం మీద పడితే ఆ ఫిలిం యొక్క ఆ ఇంప్రింట్ దానికి వచ్చినట్టు అనిపిస్తుంది దాని ఇంప్రింట్ రాదు ఫిలిం మీద ఇంప్రింట్ ఇంప్రింట్ ఉంటుందండి ఫిలిం మీద దాని పేరే ఇంప్రింట్ దాన్ని మేమైతే ఏమంటామంటే సంస్కృతంలో ఫిలిం మీద సంస్కారాలు ముద్రించబడి ఉంటాయి ముద్రలు ఏవో ఉంటాయి దాని పేరే ఫిలిం ఆ ముద్ర పడి ఉంటుంది ఈ జ్యోతి ఆ ముద్ర మీద పడినప్పుడు ఆ ముద్ర యొక్క లక్షణం దీనికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ రాదు అదేవిధంగా వీడు కూడా ఆ జ్యోతి జ్యోతిస్వరూపం ఆ జ్యోతి వేర్వేరు ఇంద్రియాలలోంచి వస్తూ ఉంటుంది నానాద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభావాస్వరం జ్ఞానం యశ్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే కుండకి చిల్లులు పెట్టి లోపల బ్రహ్మాండంగా వెలిగే దీపం పెడితే ఆ కుండల చిల్లుల్లోంచి దీపకాంతి బయటకు వస్తూ అలాగే ఇది కుండ దేహము ఘటం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి దేహము ఘటం కుండ అంచేతనే దేహాన్ని మట్టుకు పోయేప్పుడు దీన్ని పట్టుకెళ్ళి తగలబెట్టేప్పుడు బంగారపు కుండలు కొట్టుకెళ్ళవు మట్టి కుండలే పట్టికెళ్తారు ఆఖరికి బిర్లాగారి పోయినా కూడా బిర్లా కొడుకు గ్లాస్కో మళ్ళు పంచి కట్టుకుని అయితే వస్తాడు కానీ ముజం మీద కుండే పెట్టుకుంటాడు వెండి పాత్రలు ఉంటాయి కదా అద్దే వెండి పాత్రలు పెట్టలేదు కుండే ఎందుకంటే ఆ కొండకి ఈ కొండకి అసలు ఘట అనే పదాల్లో వచ్చిందో తెలిసిన ఘట్యతే ఇది ఘట్యతే అంటే కూర్చ కూర్పు కూర్చబడుతున్నది మట్టి తీసుకుని అలా చక్రం మీద పెట్టి ఇలా ఇలా దగ్గర దగ్గరగా కొద్దిగా వెడల్పుగా మళ్ళీ నొక్కి పీకి నొక్కి అలాగే దాన్ని కూరుస్తారు కూరిస్తే తయారైంది కాబట్టి తయారైతే అలాగే తల్లి గర్భంలో ఒక కణం ఉంటుంది ఆ కణానికి రూపు రేఖ ఏముండదు అదే ఈ తల్లి తినే ఆహారం ఆ కణానికి సప్లై అవుతూ ఉంటే ఆ కణము అలా అలాగా పొట్ట దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం ఇలా అవుతుంది కాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం సన్నగాయి అలాగే ఘటమైనట్టుగా అవుతుంది అది వచ్చేసే పేరు సో ఎనీవే సో ఈ సో వాట్ ఎవర్ ఇక్కడ శరీ కాబట్టి ఈ జ్యోతి వెలుగుతోంది ఈ దేహం అనే ఘటనలను ఆ జ్యోతి మీద జ్యోతి ప్రకాశిస్తోంది ప్రకాశిస్తున్నప్పుడు రంధ్రాల నుంచి పైకి వస్తుంది కుండ బోర్లించినప్పుడు కుండకి చిల్లులు ఉన్నాయి కనుక సో కళ్ళల్లోంచి వస్తుంది దృష్టి దృష్టి అంటే కన్ను ఇక్కడి నుంచి ఆ జ్యోతుస్థం ఆది శ్రోత్రం ఆ జ్యోతుస్థం ఆ జ్యోతి దృష్టిలోంచి వచ్చినప్పుడు విషయం ప్రకాశించి ఆ విషయము యొక్క ఆకారము ఈ దృష్టి జ్యోతికి వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంది కానీ విషయం యొక్క ఆకారం జ్యోతికి రాదు ఆకారం యొక్క వేదన అంటే ఆకారం మీకు నచ్చిన ఆకారం అనుకోండి హర్షం కలుగుతుంది మీకు నచ్చకపోతే శోకం కలుగుతుంది ఈ హర్ష శోకాలు ఆ జ్యోతికి సంబంధమేం లేదు కాబట్టి దృష్టి శృతి మతి విజ్ఞాతి వీటన్నిట్లందు కూడా ఆ జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది వాటి ఎందుండే ఇంప్రింట్స్ ముద్రల్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అవన్నీ కూడా ప్రకాశింపేట్లా చేస్తుంది కానీ తాను మాత్రం వివిక్తంగానే మిగిలిపోతుంది కానీ అవివక్తమా అన్నట్లుగా భ్రమ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపానికి బంధము లేదు మోక్షము లేదు ఆత్మస్వరూపానికి శుచి అశుచి లేదు శుచి ఆత్మ చైతన్యానికి పాపము లేదు పుణ్యము లేదు అది అలా ప్రకాశిస్తూ ఉంటుంది వీటి శరీరము నుండి వివేకం పొంది జ్ఞానం పొందినప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది పొందక ముందు ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రమాణ ఇప్పుడు అవివేక స్థితి చెప్పారు ఇప్పుడు వివేక స్థితి చెప్తున్నారు ప్రమాణజనిత వివేక ప్రాచీనస్ఫటిక స్వాచ్ఛ్యే శౌక్యేణ రూపేణ అభినిష్ప్య ప్రగపీ తథ మళ్ళీ స్ఫటికం దగ్గరికి రంగే స్ఫటికం దగ్గర ఏమైందంటే వీడు అనుకుంటున్నాడు నీలమణి నీలమణి అనుకుంటుంటే ఆ కలువు తీసేసాం ఆ కలువు వాడికి కనపడకుండా పెట్టాం వారికి కలువ కనపడదు నీలమణి కనపడుతుంది వారికి కనపడకుండా పెట్టామండి కలు ఏదో చేయొచ్చండి అలాగా అండ్ ఆ కలువు తీసేసా తీసేస్తే వీడు అంటాడు నీలమణి కాస్త స్వచ్ఛమైన స్ఫటికముగా ప్రకటమైనది అంటాడు అభినిష్పన్న స్వచ్ఛంగా ఉంది శుక్లంగా ఉంది మంచి అందమైన స్ఫటికముగా ఆ నీలమణియే ఇప్పుడు ప్రకటమైనది అంటారు దాంతో మీకేమనిపిస్తుంది అంతకుముందది శుక్లము స్వచ్ఛము కానట్లు ఇప్పుడేదో కొత్తగా చేయడం మూలంగా శుక్లము స్వచ్ఛము అయ్యి శుద్ధమైన స్ఫటికముగా అభినిష్పన్నమైనది ఇట్ హ్యాస్ టేకెన్ ఎ సెకండ్ బర్త్ అలా అంటారు సెకండ్ బోర్న్ అంటారు ఈ సెకండ్ బోర్న్ అన్నది సర్వత్రా ఉంది మన హిందూ సంస్కృతిలో ఉంది గాయత్రీ జపం బో బోధించిన వెంటనే ద్విజహ సెకండ్ బోర్న్ ట్వైస్ బోర్న్ ద్విజహ సెకండ్ బోర్న్ అని కూడా అంటూ ఉంటారు అమెరికాలో అమెరికా వాళ్ళన్నీ ప్రయోగాలు అలాగే ఉంటాయి కొంచెం విక్టోరియన్ ప్రయోగాలకు భిన్నంగా ట్వైస్ బోర్న్ వీళ్ళు ద్విజహ అమెరికాలో వాడు చర్చికి వెళ్తాడు అసలు అక్కడ ఎవరు చర్చికి వెళ్ళడం ఎవరు చర్చికి వెళ్ళడం పెద్ద పెద్ద చర్చిలు బయట పది ఎకరాల స్పార్కింగ్ లాట్ ఉంటుంది పది ఎకరాల్లో ఉంటుంది స్పార్కింగ్ లాట్ ఓ కారు రెండు కారులో ఉంటాయి అలా పేస్తర్ నేను బిషప్డి అయ్యింది ఎవరు ఆదివారం కూడా ఎవరు కనపడు మొత్తానికి ఒక మంది చేరారు అలాగైతేనే తొమ్మిదింటి కంటే పది అయ్యేటప్పుడు ఒక మంది చేరారు ఆ పది మందిలో ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా ఒక కొత్త ముఖం ఒకటి వచ్చింది కొత్త ముఖం వస్తే ఆ ప్యాస్టర్ ఏం చేస్తానంటే చాలా ప్రేమగా చర్చికి దేవాలయానికి వచ్చిన పెద్ద ఇష్యూ ఇక్కడ చర్చికి వెళ్తే ప్యాస్టర్ ప్రేమగా మాట్లాడతాడు దేవాలయానికి వెళ్తే పురోహితులు తోసేస్తాడు ఏ సౌండ్ విఫరం చేస్తే అంటే కొంత నెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది యూ కెనాట్ స్టే దట్ కొంత సిస్టమ్స్లో ఉంది సిస్టమ్లో కొంత దోషం ఉంది దోషం అనండి లేకపోతే ఆ తేడా ఉంది దోషం కాకపోవచ్చు తేడా అయితే ఉంది కొంత నెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది నెంబర్ని బట్టి చిన్నదిగా ఉంటే నెంబర్స్ని బట్టి తమదిగా కనుక కూడా మనం న్యాయంగా మాట్లాడాలి కదా సో మొట్టమొదటిసారి వచ్చినటువంటి వీడు ఎవడో ఇండస్ట్రియలిస్ట్ ఎవడో వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు వాడు డొనేషన్స్ వీస్తాడు భవిష్యత్తులో కాబట్టి వాడిని ఆ పైకి పిలుస్తాడు పిలిచి బ్యాప్టిజం చేస్తాడు ఆ నీళ్ళు అవి చల్లి అప్పుడు చెప్తాడు హీజ్ అవర్ సెకండ్ బా అన్న అని అని పరిచయం చేస్తాడు వాడికి ద్విజత్వం అది అలాగే వైఫ్ బా అప్పుడు వాడు ఏమంటాడంటే నిన్నటి దాకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు పాపంలో ఉన్నావు ఇవాళ పుణ్యంలోకి వచ్చావు నిన్నటిదాకా మకిలిగా ఉన్నావు ఈ రోజున స్వచ్ఛతను కొన్నావు అని మనవాళ్ళు చెప్తారు ఆ టైంకి అదే సరిపడుతుంది కూడా తప్పేం కాదు అది ఇంకా అలాగే చెప్పాలి ఆ కులాడికి ఇంకా అంతకంటే ఏం చెప్తారు కానీ వీడికి ఎనభై ఏళ్ళు వచ్చి కూడా అలాగే మాట్లాడుతున్నాడు అది విచారిస్తున్నాం తప్ప అప్పుడు అలా చెప్పింది తప్పంటల్లా అప్పుడు అది బానే ఉంది ఎనభై ఏళ్ళు వచ్చే వేద శాంతి చేసేసాడు చతు సూత్ర శాంతి చేసేసాడు ముట్టుకోద్దంటాడు ఎవరు దేన్ని ముట్టుకోద్దాడు ఎవరైనా మీరు ఆలోచించండి పెద్దలు దేన్ని ముట్టుకోద్ద సో చందాలోస్తుోస్తు గురు త్వేష మనీష మమ ఏమైపోయిందా వాక్యం సో దే హ్యావ్ కన్వర్టెడ్ ద శృతి ఇన్ టు డెడ్ లెటర్ బట్ ఐ మిస్ ఫార్చ్యూ ఎనీవే అదంతా డైగ్రషను సో కాబట్టి వివేకగ్రహణ తర్వాత ప్రమాణజనిత వివేకగ్రహణ తప్పుడు కూడా తేడా తెలియడం వివేక అంటే తేడా తెలియాలంటే ప్రమాణము అంటే చూసి పద్ధతిలో చూడాలి అలా మూర్ఖంగా చూసేసి నీలమణి అని వేయడం కాదు ఏమిటంటే దాని పక్కన కూడా అత్త కింద పెట్టారు ఏమిటంటే అత్త తీయండి అన్నారు పక్కన కలువ ఉంది కలువ కాంతి అత్తకుండేపు ఉల్లిపొరలోంచి దీని మీద పడిందా ఏమిటి అసలు నాకు తెలియకుండా ఉంది ఆ కలువు కూడా తీసేయండి ఒకసారి అన్నారు అప్పుడు అదే అది నీలమణి కాదు ఇంట్లో నీల లేదు ఇది స్ఫటికం కానీ ప్రమాణము అంటారు ప్రమాణం అంటే మన వాళ్ళు ఏమంటారంటే ఎవడో వచ్చి చెవిలో ఊర్చాడని మళ్ళీ అలా పెడతారు అలాగేం కాదు మళ్ళీ సెల్ఫ్ సర్వింగ్ ప్రమాణము అంటే ఏదో తెలుసు అండి ఉపనిషత్తు ఉపనిషత్తులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము గురువులో మీరు మాకు శిష్యులు మీరు మా దగ్గర కూర్చొని మేము చెప్పినట్టు వింటూ మాకు సేవ చేస్తూ ఉండాలి అప్పుడు మీకు ఎప్పటికైనా వివేక జ్ఞానం కలుగుతుంది అన్నారనుకోండి అంటే ఇప్పుడు సెల్ఫ్ సర్వింగ్ అంటారు అది విద్యార్థికి సర్వీస్ ఏవి కాదండి అది ఎవడి సర్వీస్ వాడు చేసుకుంటున్నట్టు మరి ఏదైనా ఒక పెద్ద ఆశ్రమం పెడితే ఇలాంటి పనులేమో కొన్ని చేయగలకప్పుడు లేకపోతే వీళ్ళు జారిపోతారు స్లిఫర్ అది పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అలాగే ఈ శిష్యులు జారిపోతారు జారిపోవడమే కాదు ఇంకోహోడి దగ్గరికి ఇంకో గురువు ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్తారు వీళ్ళు జారిపోకూడదు ఇంకోహైపో ఆకర్షితులు కాకూడదు దీనికే కట్టుబడి కట్టుబడి ఉండాలంటే వాడికి ముందు ఆత్మజ్ఞానం మాట అలవాటు పెట్టి వాడికి కొంచెం ఒక బరువు ఒకటి పెట్టాలి ఇంకొకటి పోకుండా అంచేత్రి గురువు ఒకటి బరువులు అర్థం అది పెడతాడు నేను గురువుని నువ్వు శిష్యుడి అని పెడతా వీడి దాన్ని హీ గల్ప్స్ దాట్ దిస్ గురువు డమ్ ఈజ్ అూజ్ ప్రాబ్లం గురువు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆశ్రయం ఈజ్ నాట్ ది పాయింట్ గురువు ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఇో ప్రమాణ జనేత విచారం చేయాలి విచారం చేస్తే అదే ప్రమాణం అవుతుంది ఇప్పుడు మనం చేస్తున్నది ఆత్మ విచారం అది ప్రమాణం ఆ ప్రమాణం వల్ల వీడికి వివేకం పుడుతుంది ఈ దేహము నేనవుతానా అని వివేకం పుడుతుంది సో ఆ రకంగా వివేకం వల్ల స్ఫటికము ఈ స్ఫటికము పరాచీన ఏమంటే పరాచీన అంటాడేటి ఎవరి దగ్గర నా ట్రాన్స్లేషన్ ఉందా అదండి అంతే అంతే పరాచీన అంటే దాన్ని ఇలా పక్కకి తిప్పాడు ఆ స్ఫటికాన్ని ఇలా పక్కకి తిప్పాడండి ఎందుకంటే అలా కలువారు అది పక్క పక్కన తాపడం చేసి పెడితే నీలమణిలా కనపడింది అది పక్కకి తెలిపాడు ఎప్పుడైతే పక్కకి జరిపారో అది స్ఫటికం తెలుసుకోవడం వివేకం సో అంతేకాని ఇప్పుడు కొత్తగా అక్కడ స్ఫటికమేమీ పుట్టలేదు ఆయన ఏమంటున్నారంటే ప్రాగపి తథవసం ఈ పక్కకి జరపడానికి ముందు అది స్వచ్ఛము శుక్లము అవునా కదా చెప్పండి అవును పక్కకి జరిపాక స్వచ్ఛము శుక్లము తెలుస్తూనే ఉంటాం పక్కకు జరపడానికి ముందు కూడా స్వచ్ఛము శుక్లము తేహాద్యుపాధ్య వివ సీవ్యా శృతీకృతం వివేక విజ్ఞానం శరీరాత్ సముత్నం వివేక విజ్ఞానఫలం స్వేణాభినిష్పత్తి కేవలాత్మస్వరూపావ గతి ఇదంతా భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు అయితే శంకరులు చెప్తే సంస్కృత భాషలో బ్రహ్మసూత్రం కాంటెక్స్ట్లో అత్యంత ప్రసన్న గంభీరమైన శైలిలో ఉంటుంది ఆయన శైలది శంకరుల శైలది రమణ మహర్షి కూడా అదే శైలిలో చెప్పాలి నేను ఏం ఆయన తమిళలో చెప్పేవాడు వీళ్ళు అడిగే వాళ్ళకి ఈ శైలిలో చెప్తే వాళ్ళకి తెలియదు కాబట్టి తమిళల్లో ఏదో అలరో ఒక మాటలతో వీళ్ళు అడిగేవారు ఆయన చెప్పేవారు కానీ తాత్పర్యం ఇదే వచ్చేది మీరు సాక్షిక రమణా సవైతే తెలుస్తుంది ఇదే ఎప్పటికీ ఇదే వచ్చేది సేమ్ డేమ్ సేమ్ ఫోకస్ వంద చెప్పినా ఇదే చెప్పేవారు వీళ్ళు ఇటు తిప్పేవారు ఆయన తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చేవారు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేవారు భక్తిలోకి తీసుకెళ్ళేవారు ఆయన భక్తి గురించి చెప్పి చెప్పి చెప్పి ఫైనల్గా ఇవ్వనివారు భక్తి ఇండైరెక్ట్ మెథడ్ అని అంటే వీడు దేవుడి దగ్గరికి చేరుకోవడానికి ముందు విగ్రహం పెడతారు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఉన్నాడు దేవుడు దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి విగ్రహంలోకి వెళ్తాడు ఆ విగ్రహాన్ని పూజిస్తారు కొంతసేపు పూజించిన దేవుడు నామరూపాలకు అతీతులోని వీడికి ఎక్కడో సంస్కారం కుడుతుంది అప్పుడు క్రమక్రమంగా నామరూపాల నుంచి అతీత జారిపోతూ ఉంటాయి నామరూపాలకు అతీతంగా వెళ్ళి వెళ్ళి సర్వవ్యాపకుడైన దేవుడు అసగుణ పరమాత్మ కాస్మిక్ లైఫ్ అని అలా ఉపాసం చేసేసి ఆ పుణ్యులే ప్రశ్న అహం అది నేనే అహం బ్రహ్మాస్మి అది ఇండైరెక్ట్ మెథడ్ ఇది డైరెక్ట్ మెథెడ్ అని చెప్పి దీంట్లో ఈ ఇండైరెక్ట్ అయినా లేకుండా డైరెక్ట్గా డైరెక్ట్ రాసి చూసారా బొమ్మ వంపదార్థానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రమణ మహర్షి వంపదార్థం ఫోర్మోస్ట్ రమణ మహర్షి అని వే సో అదేవిధంగా వీడు అజ్ఞానంలో ఉన్నాడండి దేహము అనే ఉపాధి నుంచి దేహము ఉపాధి నేను దేహము కాదు అనే వివేకం వీడికి లేదు అవివిక్తుడుగా ఉన్నాడు మనస్సు ఉపాధి నేను మనస్సు కాదు అనే వివేకం కూడా వీడికి లేదు అవివిక్తుడుగా ఉన్నాడు జీవుడు అప్పుడు అప్పుడే జీవుడు అనబడతాడు అప్పుడు వాడు ఆత్మ ఏమిటి శుద్ధము పూర్ణము అప్పుడు అప్పుడు కూడా వాడికి ఏమైనా ఇప్పుడు పరాచీన అంటే పక్కనే అదే రకంగా శృతికృతం వివేక విజ్ఞానం వాడు ఉపనిషత్తునే అధ్యయనం చేశాడు అధ్యయనం చే శృతి శ్రవణం చేశాడు మీరు శ్రవణం చేయాలి నేను అనుభవంలో చూశానండి అనుభవంగా చూశాను ఒక ఆయన ఉన్నారు మంచి సైంటిస్ట్ ఆయన నేను కలిసే కొన్ని పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి ఇంగ్లీష్లో మన్హాస్తమి మంచి సైంటిస్ట్ ఆయన ఆయన అధ్యయనమే ఆల్ స్టడీ తన లైబ్రటరీలో కూర్చొని ఉపనిషత్తు తీసుకుని ట్రాన్స్లేషన్స్ ఎదురకుండా పెట్టుకునే సంస్కృతం గొడ్డో గొప్ప నేర్చుకుని స్టడీ స్టడీ స్టడీ ఏమంటాయి ఒక్కరోజు కూడా క్లాస్ అటెండ్ కాలేదు ఈ టైమ్ టు మీ స్టడీ చేసి డిస్కస్ చేద్దామంటాడు నేనంటాను క్లాస్ అటెండ్ కాదు నేనంటాను ఆఖరికి మొత్తానికి నా దారికి వచ్చి క్లాస్ అటెండ్ చేశాను ఆయన అన్నాడు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ సంథింగ్ న్యూ టు మీ అన్నాడు పదేళ్ళు చదివిన వాడికి నేను శ్రవణం సేమ్ వాక్యాలు అవే ఉంటాయి కానీ శ్రవణం చేయటంలో అది ఆ విషంకి అది బాగా ఉపయోగపడుతుంది శాస్త్రాన్ని శ్రవణం చేయటంలో బియ్యం ఇందులో ఏదో పురాణ శ్రవణం చేసినట్టుగా అది కార్తీక పురాణం మాధపురాణం ఓ కాంటెక్స్ట్ అవగ ఆ కాంటెక్స్ట్ వేడు అక్కడ కార్తీక పురాణం మాధపురాణం అంటే ఏదో కొంచెం స్నానం పుణ్యం చేసుకుని కొంత పుణ్యం సంపాదన స్వర్గానికి వెళ్ళి కాంటెక్స్ట్ అది కాదు అది కాదు శ్రవణం అంటాడు సో ఇది శ్రవణం శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేస్తే వీడికి ఆ దేహం మీద ఉండే వెర్రి మమకారం తగ్గుతుంది తగ్గుతుంది తగ్గి తీరుతుంది అయితే కొంతమంది మళ్ళీ అది తగ్గిన మళ్ళీ కవర్ చేసేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎలా చేస్తాడంటే వచ్చి వివేక చూడమని క్లాసు పది రోజులు క్లాసు వింటాడు క్లాసు విని వెనక్కి వెళ్ళిపోయి యాభై ఎనిమిదవ బర్త్డే ఫంక్షన్ కొడుకులని కోడళ్ళని అల్లుళ్ళని పిలిచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బర్త్డే ఫంక్షన్ చేస్తారు బర్త్డే ఫంక్షన్ అంటే ఏమిటో చేస్తారో తెలిసిన మీకు ఈయన్ని కూర్చోబెడతారు పెద్ద సింహాసనంలో ఈయన్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి చుట్టూ అందరూ చేరతారు నాన్న నువ్వు ఈనాడు పుట్టేవని లేకపోతే మామగారు మీరు ఈనాడు పుట్టారని కోడలు మనవడు తాతయ్య నువ్వు పుట్టేవని ఇలాగంటూ ఉంటారు నెత్తి మీదేమోనో ఏమో సుగంధ ద్రవ్యాలు చదువుతారు కొత్త వస్త్రాలు ధరింపజేస్తారు మంచి అందమైన భోజనం మంచి రుచికరమైన భోజనం పెడతారు పెద్ద పండుగ చేస్తారు నేను చుట్టూ చేస్తారా పండుగ ఈ దేహం చుట్టూ చేస్తారు ఈయన అలాగ బుద్ధుళ్ళ కూర్చొని మధ్యలో ఈ పండుగను అంతనే అనుమోదిస్తూ ఉంటాడు లోపల అనుమోదిస్తాడు ఎంత బుద్ధిమంతులు నా కోటర్లు ఉత్సాహంగా ఈ పండుగను చేస్తున్నారు నా కూతుళ్ళు కిందిలు లాగా నా కూతులు ఎంత ప్రశ్రద్ధగా పండుగ చేస్తున్నారు కింది అని చేస్తాడు అలిసిపోయి రాత్రి భజింటికి అలిసిపోయి పడుకొని తిరుపతాడు మొన్నటి పొద్దున్న లేచిమల్లి వివేక చూడాలని వస్తుంది అంతకుముందు సంవత్సరం చదివిన వివేక చూడాలని ఒక్కరోజు పండ్లతో తుడిచిపెట్టుకుపోతుంది మీరు ఆలోచించండి నేను చెప్పింది సత్యం అవుతాడు యూ థింక్ అఫెక్ట్ ఏమండి పండుగ చేస్తానంటే జయంతి ఉంటే నేను జయంతికి వచ్చా మీకు జయంతి వచ్చా ఏమో కాదనరా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు కూడా ఎప్పుడో ఏదో పండగ చేస్తారు మీరు అలా వెళ్ళి కూర్చోవడమే అలా కూర్చోవడమే అంటే దేహాభిమానాన్ని నిలబెట్టుకుని ఎంతసేపు అలా నిలబెట్టుకుని ఉండాలి అంటే చాలా కష్టమైన పని అయిపోతుంది ఎప్పుడు వివేకం బాగా ప్రకాశించేప్పుడు వివేకం మీరు వివేక ప్రకాశాన్ని తొక్కు పెట్టేస్తే నడిపించబట్టి అలాగ వివేకాన్ని నిలబెట్టుకున్న పక్షంలో నిలబెట్టుకోవాలి అది మళ్ళీ జారిపోతూ మిగతే సంసారం అలాంటిది ఇంట్లో ఒకళ్ళ తప్పు అని కాదు మాయ ఆ జ్ఞానం వల్ల కత్తి వేస్తుంది ఎంతటి మహాత్ములు కూడా లొంగిపోతారు నిన్ను పలకీలో ఊరేగిస్తామనేప్పటికీ సరే అంట వద్దు వద్దంటారు ముందు ఆ వద్దండల్లో ఎలా అంటారంటే వాళ్ళు నిరుత్సాహపడి వెనక్కిపోయిట్లా అంటారు ఈ విద్యార్థులు ఉంటారు కదా ఈ బ్రహ్మచారులు వీళ్ళు ఉంటారు విద్యార్థులు వాళ్ళకి వాళ్ళకి చదువు సంఘ ఉత్సాహం శుభ్రంగా టిఫిన్లు మోయనలు చేసి ఉంటారు మంచి ఉత్సాహంగా ఉంటారు వాళ్ళకైతే మోకాలు నిప్పులు మోచేతుల నిప్పులు ఇలాంటివి ఏమో దరిగాపుల్లో చాలా యువనంలో ఉంటారు ఆ యువనం యొక్క బలం చాలా రజోగుణంతో ఉంటారు ఈ రజోగుణ ప్రధానులందరూ వచ్చి ఈ గురువు గారిని ఆయనకి పంపుకో గాలి పెడతారు వెలూరికి గాలి పెట్టినట్టుగా ఆయన వివేకం గలవాడే కూడా వీడు పెట్టిన ఈ గాలికి వద్దు అని అని అని సరే అంటాడు అంటే వీళ్ళు ఆయన్ని పల్లకీలో తీసుకెళ్ళి ఊరేగిస్తారు పల్లకీలో ఊరేగించారంటే అది యూ అలవ్ దాట్ సో వాట్ డస్ ఇట్ మీ దేహాభిమానం నుంచి అంతదాకా పైకి వచ్చినా మళ్ళీ వెనక్కి పెడుతుంది ఐమ్ నాట్ షూర్ మీరు ఆలోచించండి విచారమే కదా ఇప్పుడు నేను చెప్పింది సత్యమన్న అభిప్రాయం కాదు సో వీడు అటువంటి ఆ అవివేకంలో మళ్ళీ పడుకోకుండా కాపాడుకుంటూ పైకి లేచి ఉన్నాడండి అంతకుముందు ఆత్మహత్యదే ఇప్పుడు ఆత్మహత్యదే కానీ అంతకుముందు ఆత్మ మలినంలా అనిపించింది ఇప్పుడు స్వచ్ఛంలా అనిపిస్తుంది ఆ అనిపించిన దృష్ట్యా ఆ పరిస్థితికి అవివేకం నుంచి వివేకం వైపు వీడు వేసిన అడుగు ఆ అడుగు పుణ్యమాని వీడు స్వరూపము ప్రకటమైనది అని వర్ణిస్తారు స్వరూపేణ అభినిష్పత్తి అండ్ ఇప్పుడు పైగా ఇంతకుముందు దేహమే ఆత్మను కొనేవాడండి ఇప్పుడు శుద్ధమైన ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాడు అని కూడా వర్ణిస్తారు వాస్తవము అంతకు ముందు కూడా శుద్ధమైన ఆత్మేవాడు అంతకుముందు కూడా వాడేం దేహంలో నిలిచి శుద్ధమైన ఆత్మ నిలిచి ఉన్నాడు కానీ వాడికి తెలియదు అది అవివేక వివేక విజ్ఞానం ఉంటే కానీ ఆ స్వరూపేణ అభినిష్పత్తి అనే పరిస్థితి రాదు కాబట్టి కొత్తగా వచ్చిందేమీ లేదు అనే మాట వాస్తవమే అయినప్పటికీ కూడా అంతకుముందు లేనట్టుగాను ఇప్పుడు వచ్చినట్టుగాను భాషిస్తోంది కనుక ఆ భాషించుటను పురస్కరించుకొని ఈ స్వరూపముగా ప్రకటమగుతా అన్నదిదో కొత్తగా వచ్చినట్టుగాను అది ఆ వివేక విజ్ఞానము యొక్క ఫలము అన్నట్లుగాను వర్ణిస్తారు ఆ వర్ణించడం అయితే ఉంటుంది తథ వివేకా వివేకమాత్రేణ ఆత్మన అశరీరత్వం సశరీరత్వ మంత్రవర్ణాత్ అశరీరం శరీర ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఒకటి చెప్తున్నారు ఆయన ఇప్పుడు దేహ ఆత్మ ఉన్నది ఆత్మకు శరీరముతో సంసర్గము ఉందా లేదా శరీరంతో సంసర్గం ఉంది అంటే ఆత్మ సశరీరము అని ఉంటుంది సా అంటే టుగదర్ సంసర్గం లేకపోతే అశరీరము అన్నారు ఇది పరిస్థితి కానీ ఇది పరిస్థితి ఏమిటంటే యథార్థ స్థితి ఏమంటే ఆత్మకు శరీరంతో ఎన్నడూ సంసర్గం లేదు వీడు అజ్ఞానం చేత శరీరమే నేను అనుక్కుని ఆత్మకు శరీరంతో సంసర్గం ఉన్నట్టుగా భాషించినప్పుడు ఆత్మకు శరీరంతో సంసర్గం లేదు వీడు వివేక జ్ఞానాన్ని తెచ్చుకుని నేను దేహం కాను అని దేహాన్ని సాక్షిగా దర్శిస్తూ ఆ చైతన్య రూపుడుగా ఆత్మకు శరీరంతో సంసర్గం ఎలాగూ లేదు ముందు లేదు వెనుక లేదు అయినా కూడా ముందు వెనుక అని రెండు మాటలు ఎందుకు వచ్చేవి జ్ఞానము అజ్ఞానం దాన్ని బట్టి వచ్చే రెండు మాటలు కాబట్టి ఆత్మను అజ్ఞానావస్థ ఎందు అన్నట్లుగా జ్ఞానావస్థ ఎందు అశరీరమైందేమో అన్నట్లుగా వర్ణించడం మాత్రం మీకు మంత్రాలలో కనబడుతుంది ఉదాహరణకి అశరీరం శరీరేషు శరీరముల ఎందు ఉన్నది అంటే సశరీరమైందా లేదా అశరీరం శరీరం సంబంధము లేనిది శరీరం అసే న విద్యతే బహుది శరీరమునందు లేనిది అనవస్థేష్వస్థితం అంతరా అనవస్థేషు నిరంతరము చలనము గలవాటి ఎన్ను ఉంటుంది మీరు బోట్లో కూర్చున్నారు బోటు అలల మీద పైకి లేచి కిందకు పడుతుంది పైకి లేచి కిందకు పడుతుంది అనవస్థేషు దాంట్లో మీరు కూర్చున్నారు మీరు పైకి లేచి కిందకు పడుతున్నారా లేదా అంటే నార్మల్గా అయితే ఎస్ మీరు కూడా బోటుతో బాడగా పైకి లేచి కింద పడుతూ ఉంటారు సపోజ్ మీరు ఏదైనా స్ప్రింగ్ మెకానిజం చేసుకున్నారనుకోండి అది పైకి లేచినప్పుడు ఈ స్ప్రింగ్ కవర్ చేస్తుంది అది కింద స్ప్రింగ్ కవర్ చేస్తుంది అప్పుడు మీరు కదలకుండా ఉండిపోతారు ఆ రకంగా సంథింగ్ లైక్ దాట్ ఈ ఆత్మ నిరంతరము చెలించే స్వభావము మనస్సులో ప్రకాశిస్తూ ఉంటుంది అసలు మనస్సుని ప్రకాశింపజేసి ఆత్మయే కానీ తాను స్వయముగా వికారమును చలనమును కొండలు శరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అని ఉంది ఇంకా ఏదో మహాంతం విభుమాత్మానం కాబట్టి గీతలో కూడా సిమ్లర్ వాక్యం ఉన్నది కాబట్టి ఆత్మకి సశరీరం అని వర్ణించిన సందర్భము ఉంటుంది అశరీరం అని వర్ణించిన సందర్భము అజ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఆ తేడా మన దృష్టిలో అజ్ఞానాన్ని బట్టి సశరీరము జ్ఞానాన్ని బట్టి అశరీరము అని నుండి అది ఎప్పుడూ సశరీరము కాదు అశరీరము కాదు ఇట్ ఈజ్ ఇట్స్ హ్యావ్ ఈ రకంగా దాన్ని వ్యాఖ్యానం చేయాలి కంటిన్యూ చేద్దాం